కీర్తన నూట ఎనిమిది ఆర్పులు బొబ్బలి వెవినుడు ఏర్పడన సురుల ఇటువల గెలిచే కూలిన తలలును గొర్రపు డొక్కలు నెలపై బారిన నెత్తురులు ఓలి చూడుడిదే ఉద్దగల కేళిని విశ్వసేనుడు గెలిచే పడిన రథంబులు దండములు కెడసిన గజములు గొడగులును అలియాలములివే అక్కడ విక్కడ చిడుముడి విశ్వసేనుడు గెలిచే పగుల పగుల వృషభాసురుని చంపే పగనీవే అతని బలములతో అగపడి శ్రీవెంకటాధిపు పంపున गला विश्व से नीचे